చిన్నగా వాక్యాన్ని చేసుకుందాం పరశుద్ధి వదు తండ్రి వందనాలను అయినా గొప్పదేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని తనిచ్చి మేము ఆశపడుతున్నాంనైనా మాతో మాట్లాడండి ప్రభా ఒక ఆదరణ దయచేయండి ప్రభా ఈ లోకం అంతా ఎంతో ఆయాసకరంగా ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభా ప్రతి విషయంలో ఆయాసకరంగానే ఉంటుంది అయినా ఎక్కడా సమాధానం లేదు ప్రభా ఎక్కడ కూడా తరలి ఓ ప్రభుత్వ అంతా అలసటనే ప్రభా కాని ప్రభా ప్రయాసపడి భారం సమస్త జల్లాల నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానన్నారు ప్రభా దాన్ని బట్టి మీకెంతో వదనాలు మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మేన మీకే సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా ముఖ్యంగా తండ్రి మిమ్మల్ని ఏ రీతిగా తిరుమల మేము స్మృతించాలా గనపరచాలా ఏ రీతిగా మేము మా తను మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ శ్రీ క్రీస్తు పరుషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ద్వితీయోపదేశ కాండము బైబిల్లో బహు ప్రాముఖ్యమైన పుస్తకం ఎందుకంటే మన చాలా ఇష్టమైన పుస్తకం అయినా ఈ లోకంలో తన సేవ పరిచర్యలో అనేక పర్యాయాలు ద్వితీయోపదేశ వాక్యాలని చూపించేవాడు ఇంగ్లీష్లో డ్యూటెరోనామీ అంటాం కదా ద్వితీయోపదేశ అంటే డ్యూవెల్ యు అంటే టూ రెండు విషయాలని జ్ఞాపకం చేసేదాన్ని ద్వితీయోపదేశ కాండం అంటాం అన్నట్టు అదేంటంటే ఒక దిక్కు శాపము ఒక దిక్కు ఆశీర్వచనం ఆశీర్వాదం కాబట్టి రెండింటికి మధ్యలో మన ప్రభు ఉన్నాడు అన్న విషయాన్ని చేస్తా ఉంటాడు కాబట్టి ఆశీర్వాదము శాపము కాబట్టి ఇది నం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ద్వితీయోపదేశ అయితే ఎన్నెన్నో రహస్యాలు మర్మములు దేవుడు ఆ పుస్తకంలో మనకి భద్రపరిచిడు అందుకనే కావచ్చు మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ద్వితీయోపదేశంలోని అనేకమైన విషయాలని మనకి బయటికి తీసుకొచ్చి చూపించిండు అయితే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇవన్నీ సిస్టమేటిక్ స్టడీలో నేను వీటన్నిటి నోట్స్ తయారు తీసుకునేవాడు జనరల్ గా మనము బైబుల్ జర్నిస్తుంటప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ బైబుల్ ఓపెన్ చేసేసి చదివేస్తాము థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోతా ఉంటాం కానీ మనం కొంత చదువుకున్న వాళ్ళము క్వాలిఫైడ్ పీపుల్ కాబట్టి మనం కొన్ని అడిషనల్ స్కిల్స్ పికప్ చేసుకోవాలి ఏంటంటే నోట్ టేకింగ్ ఇది బహు ప్రాముఖ్యమైన స్కిల్ అనిపిస్తుంది ఈవెన్ క్లాస్ లో కూడా స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తా అంట కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒక ట్రిక్ చెప్తాను ఏంటంటే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్వి నువ్వు ఇంతవరకు డిగ్రీ కాదు ఏదో చదువుకున్నావు ఏదో పరీక్ష పాస్ అయించావు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎట్లా ఉండాలంటే నోట్స్ ఎట్లా తీసుకోవాలా అని వాడికి ఒక సింపుల్ స్కిల్స్ నేర్పిస్తాం బోర్డు మీద ఉదాహరణకి ఒక పేజ్ తీసుకుంటే ఏ ఫోర్ సైజ్ పేజ్ ఆ ఏ ఫోర్ సైజ్ పేజ్ మీని మూడు కాలంస్ గీతలు రాయడం ఫస్ట్ కాలం ఏమో మనం సాధారణంగా సీరియల్ నెంబర్స్ రాసుకుని రాస్తాం చిన్నగా ఉంటుంది కాలం విడుతు అయితే సెకండ్ కాలం ఏమో చాలా వైడ్ ఉంటది ఆల్మోస్ట్ ఒక టెన్ స్పేస్ వైడ్ అన్నట్టు అయితే రైట్ సైడ్ కాలం ఒక ఫిఫ్టీన్ ఒక ఫైవ్ స్పేస్ అట్లా త్రీ కాలం స్పేస్ లైన్స్ రాసుకుంటే ఫస్ట్ కాలంలో ఉండేదేమో సీరియల్ నెంబర్స్ లేక బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటా ఉంటాం తర్వాత సెకండ్ కాలం చాలా వైడ్ కాలం కాబట్టి అందులో నోట్స్ తీసుకుంటా ఉంటాం స్పీచ్ లెక్చర్ ఇస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసేసుకుంటా ఉంటాం తర్వాత ఈ ఎక్స్ట్రీం రైట్ సైడ్ ఉండేది బహు కాలం అక్కడ ఏంటంటే ఎక్స్ట్రా నువ్వు ఏం చెయ్యాలా వాట్ ఎల్స్ మనం చేయాల్సింది ఉదాహరణకి క్లాస్ తర్వాత నువ్వు లైబ్రరీ ఏం చేయాలా లేక ఇంటర్నెట్ లో ఏ సైట్ విజిట్ చేయాలా ఏ పుస్తకాలు చదవాలా తర్వాత నెక్స్ట్ క్లాస్ కి నువ్వు ఏం పని చేసుకుని రావాలా నీ ప్రిపరేషన్ ఏంటి నీ హోంవర్క్ ఏంది నీకు అసైన్మెంట్స్ ఇచ్చినమా ఆ అసైన్మెంట్స్ అన్నా రాసుకోవాలి పేర్లు అవన్నీ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అది ఓపెన్ చేసినప్పుడు నోట్స్ ఓకే ఈ రోజు ఈ పాయింట్స్ నేను నేర్చుకున్నా దాని తర్వాత రైట్ సైడ్ లో ఏమున్నాయి నెక్స్ట్ క్లాస్ కి నేను సిద్ధపడాలంటే అందులో ఏం రాయబడినాయి ఏమేమి హెచ్చరించాడు అవన్నీ జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వస్తాడు అది ఒక డిసిప్లినరీ లైఫ్ అన్నట్టు స్టడీస్ లో హైయర్ స్టడీస్ లో ముఖ్యంగా ఈ నోట్ అలవాటు లేని స్టూడెంట్స్ అంతా వాడు మొత్తం టూ ఇయర్స్ వారికి సఫరింగ్ ఉంటది ఎందుకంటే వాడు ఆ హ్యాబిట్ బిల్డప్ చేసుకోలే లెక్చర్ అవుతా నాన్ స్టాప్ వింటా ఉంటాడు వినేసి ఇంటి వెళ్ళిపోతాడు ఏం చేస్తున్నావు అంటే పుస్తకం షీట్స్ ఉంటాయి అయితే ఈ నోట్ టేకింగ్ హ్యాబిట్ పికప్ చేసిన పిల్లలకి అదొక డిసిప్లిన్ గా ఏర్పడుతుంది కాబట్టి వాడన్ని జాగ్రత్తగా రాసుకొని వాడికి లీజర్ టైమ్ లో వాటి చూసుకున్నప్పుడు మెమరీ వేసుకుంటాడు మెమరైజ్ చేసుకుంటాడు రెడీ అయిపోతాడు పరీక్షకి అట్లనే ఏం కమిట్ అయినాడు నెక్స్ట్ అసైన్మెంట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలా ఏ రూపమైన అసైన్మెంట్ సబ్మిట్ చేయాలా ఏ వెబ్సైట్స్ విజిట్ చేయాలా అవన్నీ వాడి ఇంటికి వెళ్ళాక చూసుకుంటాడు చేయగలడు ఈ రాసుకుని వాడు ఏం చేస్తాడు ఏవి చేయకుండా ఎంటీ హ్యాండ్స్ నెక్స్ట్ ఇయర్ క్లాస్ కి వస్తాడు అట్లా వాడు మార్క్స్ అన్ని పోగొట్టుకుంటా ఉంటాడు ఒక్కసారి డిజోరియంటేషన్ వచ్చేసిందంటే ఇంకా వాడికి టూ ఇయర్స్ అంతా వేస్ట్ అనేట్టు రిప్లేస్ ఎక్ట్ అంటాం దాన్ని అట్లనే ఈ బైబిల్ మనం బైబిల్ చదివితే అప్పుడు కూడా ఎప్పుడు పక్కన ఒక నోట్బుక్ పెట్టుకోవాలా అండ్ పేపర్ పెన్సిల్ లేక ఒక రెడ్ పెన్ ఒక గ్రీన్ పెన్ లేక బ్లూ పెన్ పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మెమరైజ్ అవుతాడు ఎందుకంటే మెమరీ మనం హ్యూమన్ బీయింగ్స్ ని సాధారణంగా ఫర్గెట్ఫుల్ క్రీచర్స్ అంటాం అదొక గొప్ప బహుమనమే ఇంకో రీతిగా ఒక రకమైన శిక్షనే ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అన్ని బట్టి కొట్టకపోతే పెద్ద గనక సఫర్ అవుతుంది రకమైన బెనిఫిట్ లేదా ఒక రకమైన శాపం కూడా ఇంకోటి మెమరీ లాస్ ఉంటే పాపం పాపం పరీక్షకు ఎట్లా రాస్తారు వాడికి మెమరీ లాస్ ఉంటాయి అయితే లెర్నింగ్ టూల్స్ అలా కొన్ని నేర్పిస్తూ ఉంటాం ఎట్లా వీటిని మెమరైజ్ చేసుకోవాలా మర్చిపోకుండా అయితే లర్నింగ్ బై లర్నింగ్ బై రిపిటేషన్ లర్నింగ్ బై హార్ట్ అని లర్నింగ్ బై డూయింగ్ అని వీటికి రకరకాల ట్రిక్స్ ఉంటాయి ప్రిన్సిపల్స్ ఉంటాయి అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ ఎందుకంటే చదివింది ఒకసారి మనం రాసేస్తున్నాం అనుకోండి అది రిజిస్టర్ అవుతుంది మెమరీలో మన మైండ్లో దాని తర్వాత నెక్స్ట్ టైం మేము ఆ రాసిన నోట్స్ చూస్తే మళ్ళీ రీ ఇన్ఫోర్స్ అవుతుంది నీ మెమరీ అన్నట్టు అట్లా బైబుల్ టూల్స్ మనం ఇట్లాంటి సింపుల్ ట్రిక్స్ నేర్చుకోవాలా నేర్చుకొని మనము ఈ నోట్స్ రాసుకోవడము ఇట్లాంటి అన్ని స్కిల్స్ నేర్చుకొని మళ్ళీ యంగ్ పీపుల్ నేర్పిస్తుంటే ఆ యంగ్ పీపుల్ కి మన నుంచి ఆ స్కిల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటది అట్లా తరతరాలు తరతరాలు స్కిల్స్ వెళ్ళిపోవాలి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన ఇంతకు ముందు తరాలు ఇవి మనకి నేర్పకుండా వాళ్ళు అందుకు ఒక జనరేషన్ సఫర్ అవుతుంది ఈరోజు ఈ రోజు పిల్లలకి పాపం రీడింగ్ హ్యాబిట్స్ లేవు ఏమి లేవు పాపం వాడికి రైటింగ్ రాదు రీడింగ్ రాదు వాడికి ఎక్స్ప్రెషన్ లేదు పాపం ఈ మీడియాస్ ఇవన్నీ చూస్తారు కాబట్టి అదంతా వాడు వాట్సాప్ మెసేజెస్ చూస్తాం అన్ని ఓనర్ బ్రోకెన్ లాంగ్వేజ్ గ్రామర్ ఉండదు పాడు ఉండదు పాపం ఈ జనరేషన్ ఎంత డెస్ట్రాయ్ అయిపోతుంది అనిపిస్తూ ఉంటది అందుకే మనం ఈ స్కిల్స్ నేర్పించినప్పుడు ఏమిటంటే వాడు ఒక ఒక జనరేషన్ నేర్చుకున్న స్కిల్ ఆ తారానికి వెళ్ళిపోయినప్పుడు ఆ తరము కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటుందండి అయితే ఒకనొక దినం నేను ఈ డ్యూట్రానమీ స్టడీ చేస్తున్నప్పుడు అంటే టూ టూ కమాండ్మెంట్స్ యాక్చువల్గా ఒక రైతుగా చెప్పాలంటే రెండు నిబంధనలు కూడా చెప్పచ్చు డ్యూట్రానమీ అంటే టూ కావనెంట్స్ రెండు నిబంధనలు అయితే రెండు నిబంధనలకి మధ్యవర్తి మన ప్రభు కూడా తెలుసు అందుకు డ్యూట్రానమీ అంటే మన ప్రభుకి చాలా ఇష్టమైంది ఎందుకంటే ఉపమన రీతిగా కూడా అది రెండు నిబంధనలు అదే రీతిగా రెండిటికి మధ్యవర్తి లాగా ఉన్నవాడు మన ప్రభువే కాబట్టి మొదటి నిబంధనని నిర్వర్తించిన వాడు దాన్ని సంపూర్తి చేసిన అతనే రెండవ నిబంధనని కొనసాగించడానికి మనకు అనుగ్రహించిన అతనే కాబట్టి ఆయన టైం లైన్ ని డివైడ్ చేసిన వాడు ఏ బీసీఏడిని డివైడ్ చేసిన వాడు పాత నిబన కాలపు విధానాలని పాటించే వాడికి అదొక బానిసత్వం అని చెప్తాడు పౌలు జ్ఞాపకం చేస్తాడు ఓల్ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ విధానాలు పాటించడం ఒక బానిసత్వం ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞాని ఉల్లంఘించారు మేమన్నిటి పాటిస్తామని చెప్పి మోసే పైకి వెళ్తే కొండ పాపం చేసినప్పుడు దేవుడు అన్నాడు ఆజ్ఞ ప్రకారంగా వాగ్దానం ప్రకారంగా వీళ్ళు వాగ్దానాన్ని ఉల్లంఘించారు జస్ట్ బిఫోర్ఏ ఒప్పుకున్న వాగ్దానాన్ని ఇప్పుడు దాన్ని ఉల్లంఘించారు కాబట్టి మరణం రావాలి వీళ్ళకి అందుకు వాళ్ళు ఆడ మరణించడము మనం చూస్తా ఉంటాం ఆ తెగుల వలన దాని తర్వాత మోసే ఆహారం నుండి పంపిస్తున్నాడు ఆ చేయడము దాన్ని చూసిన వాళ్ళు బ్రతకడము దాని తర్వాత చెప్తుండీ వీళ్ళందరినీ నేను చంపేస్తాను నీ ద్వారా సంతానాన్ని నేను కొనసాగిస్తానంటే మోసే మధ్యవర్తిలాగా నిలబడి అక్కడ మన ప్రభుకు ఒక వాడు మోసే మధ్యవర్తిలా నిలబడి ప్రవా వద్దు ప్రభ్వా ఆయనకు సలహా ఇస్తున్నాడు దేవునికి మోసే చూడండి వదు ప్రభా నీ నామము చెడిపోతుంది సాక్ష ప్రభా అవి వ్యక్తి నుంచి బయటకు తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చి చంపిండని నీకు పేరు వస్తుంది ప్రభా వద్దని సలహా సలహా మన ప్రభుకి సలహా ఇచ్చేవాడు ఎవరు చెప్పండి కాబట్టి అక్కడ దేవుడు మోసేని పరిశీలించి పరీక్షించిండ్ అన్న విషయాన్ని నేను గ్రహించగలుగుతున్నా మోసే ఎటువంటి స్టాండ్ తీసుకుంటాడు ఈ రోజు అయితే మోసే ఉన్న హార్ట్ సిచ్యువేషన్ అయిన హార్ట్ కండిషన్ ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలా మనకు కూడా కొన్ని కొన్నిసారి థాట్స్ వస్తుంటాయి ద్వేషం ఏర్పడినప్పుడు డిస్ట్రా చేస్తేనే బెటర్ కదా అనిపిస్తుంది కానీ కాదు ఎవరు నశించుకోవడం ఏసుకో ఇష్టం అది మోసే హృదయం నుంచి మనం నేర్చుకోగలుగుతున్నాం అక్కడ దాని తర్వాత వీళ్ళు బ్రతికి ఉండాలంటే నేను వీళ్ళకి ఒక కండిషన్ పెడుతున్నా ఈ నియమాలన్నీ పాటించాలా ఆచరణలన్నీ పాటించాలా బలు అనుదిన బరులు అర్పిస్తా నైవేద్యాలు అర్పించాలా దూపాలు వేయాలా శుద్ధీకరణ ఆచరణ చేసుకోవాలా ఏడు పండగలు చేయాల జీవితాంతం వీళ్ళు ఇదొక బర్డెన్ అన్నట్టు వాళ్ళకి ఆ భారం నుంచి ఆ బర్డెన్స్ నుంచి దేవుడు మనకి విడుదల కల్పించిండు ఆయన మరణ భూస్థాపన పురుద్ధార కాబట్టి ఈ రెండు కాన్వెనెంట్స్ మధ్యలో మన ప్రభు ఉన్నాడు అయితే ఈ కాన్వెనెంట్స్ లో రెండిట్లలో ఒక కామనాలిటీ నేను అర్థం చేయగలిగ చేసుకోగలిగిన ఏంటంటే ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఐదవ వచనంలో అది మనకి జ్ఞాపకం చేయబడుతుంది అంటే నువ్వు నీ దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమించాలా ఎందుకంటే ఆయన ముందు మనల్ని ప్రేమించండు మన గొప్పతనం కానే కాదు మనలో ఎటువంటి స్పెషాలిటీ లేకుండా కానీ ఆయన మొదట మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆరవ అధ్యాయంలో చూస్తాం చూడండి ద్వితీయోపదేశ కాండము అధ్యాయంలో ఏ రూపకంగా మనము ప్రేమించాలా దేవుణ్ణి హౌ టు లవ్ యువర్ లాడ్ అని విషయాన్ని అయితే ద్వితీయోపదేశ మనము చూస్తా ఉన్నాము ఏ రీతిగా మన ప్రభువుని మనం ప్రేమించాలా క్యాన్ అంటే మన కల్చర్ లో ఎక్స్ప్రెస్ చేయడం కొంత కష్టమే అదే సినిమాలో చూపిస్తారు ఐ లవ్ యూ అని చెప్తారు గాని ప్రార్థనలో ఐ లవ్ యు లాడ్ అని చెప్తారు ఒక ఇంగ్లీష్ లో ఒక హిమ్ ఉంది చిన్న హిమ్ ఐ లవ్ యుడ్ అని పాట పాడతాం అది కానీ ఏ రూపకంగా ప్రేమించాలనేది ఇక్కడ చెప్తున్నా చూడండి ఇస్రాయేల్ వినుము నాలుగో వచ్చిన మన దేవుడైన యహోవ అద్వితీయుడ యహోవ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ తోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యోహమాను ప్రేమింపవలేను కాబట్టి ఇక్కడ ఒక త్రీ కాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు ఏ రూపంగా ప్రేమించాల దేవుణ్ణి ఇది ఏ రిలిజన్ లో ఉండదు దేవుణ్ణి అనేది ఏ రిలిజన్ లో ఏ పుస్తకాలలో ఉండదు దేవుడు అనేవాడు భయాన్ని కల్పించేవాడు ఇతర మతాలలో ఎక్సెప్ట్ జిడయో క్రిస్టియానిటీ బుక్ అయిన ఈ బైబిల్లో దేవుడు అనేవాడు ప్రేమ మయుడు దేవుడు ప్రేమ మనకు తెలుసు మన అయ్యో హంస వార్త మూడో మనం చూస్తూ ఉంటుంది ఎనిమిది సార్లు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకున్నది అడిగారు ఆయన నేను ఎట్లా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయం అంటే కంప్లీట్నెస్ అని చెప్తుంది లవ్ అనేది ఎట్లా కంప్లీట్గా ఉండాలనేది అంటే అన్డివైడెడ్ పూర్ణ హృదయం అంటే అన్డివైడెడ్ గా ప్రేమించాలి మనం ఆయనని తర్వాత పూర్ణ ఆత్మతోను దాని తర్వాత పూర్ణ శక్తితోనంది కదా ఆశ్చర్యం ఇది అయితే దీన్ని మనము న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎట్లా ప్రేమించాలి నేను అయితే నేను ఒక విషయం అర్థం చేసుకుని ఏంటంటే మోసే పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాని గురించి ఇస్రాయల్ ఎంతగానో గొప్పగా చెప్పుకుంటారు అది మోసే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు మోషే చెప్పిన పది ఆగిలని పర్ఫెక్ట్ లెవెల్ కి తీసుకొని పోయిండు ఆయన హైయెస్ట్ ప్లేన్ లో నిలబెట్టిండు వాటిని ఉదాహరణకి మొదటి నాలుగు ఆ ఆగ్ఞలు చూసినప్పుడు పది దేవునికి సంబంధించినవి ఉంటాయి నీ దేవుని ఏరీతిగా సేవించాలా దాని తర్వాత ఎటువంటి విగ్రహాన్ని చేసుకునకూడదు సంబాతును ఆచరించాలి ఇవన్నీ ఉంటాయి కదా మొదటి నాలుగు ఆగ్ఞ అయితే ఆ మొదటి నాలుగు ఆగ్యలని కంప్రెస్ చేసి ఒక ఆగ్యలగా మన ప్రభు చూపిస్తుండు అదే ఈ వాక్యం అన్నట్టు ఇదే నేహోను నీ పూర్ణ హృదయంతోను దాని తర్వాత నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించడం అంటే కంప్లీట్నెస్ అన్నట్టు ఎప్పుడైతే మనం ప్రభుని ప్రేమించడం స్టార్ట్ చేస్తామో అది కంప్లీట్ అయ్యేంత వరకు విడిచిపెట్టద్దు అనేది ఇది అన్నట్టు హాట్ హార్టెడ్ గా కాదు ఫర్ ఎగ్జాంపుల్ నాకంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించడం నాకు పాత్రలు గారు అంటాడు నూతన నిబంధనకు వచ్చినప్పుడు కాబట్టి అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటంటే అవును ప్రభు కంటే ఎక్కువ మనం వేని ప్రమిషన్ మనం ఆయన పాత్రలం అక్కడ కండిషన్ ఏంది ఏది ప్రమీషన్ ఎక్కువ ఖచ్చితంగా ఫ్లెష్ ఇష్టానికి తెలియదు ఒక బలహీనత ఖచ్చితంగా ఫ్లెష్ మనకు ఎందుకంటే అదొక ఎనిమీలాగా ట్రీట్ చేస్తాడు మన పౌలు తన డాక్టర్ ఇంట్లలో కానీ మనకు తెలుసు ఫ్లెష్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అిఫ్ట్ కదా దేవుడు మనకు అనుగ్రహించండి ఆదాంకి ఫ్లెష్ లేకపోతే ఈ భూమిలను ఉండలేవు ఆత్మ భూమిలను ఈ భూమి మీద నిలబడలేదు ఎందుకంటే అది లాస్ నేచురల్ లాస్ అంటాం కదా ఈ భూమి ఉండాలంటే గ్రావిటేషనల్ ఫుల్ ఉండే జీవనాశీలే ఉంటాయి ఈ భూమి లేనివి అంటే ఫ్లెష్ లేనివి అన్ని ఆత్మ స్వరూపంగా ఉంటాయి కాబట్టి అవి నెక్స్ట్ ప్రపంచంగా వెళ్ళిపోవాలి అవి పరదేశాలా ఇంకెక్కడన్నా పోవాలా నరకాన్ కన్నా పోవాలా కాబట్టి స్పిరిట్స్ అన్ని డిఫరెంట్ ప్రపంచాలలో ఉండాలా కానీ శరీరం ఉన్నంత మాత్రమే భూమి మీద ఉండగలదు అన్నట్టు అదొక గిఫ్ట్ యాక్చువల్ శరీరంలో ఉంటేనే మనం అనేకమైన పనులు చేయగలం ప్రభువుని మహిమపరచగలం కూడా శరీరంలో ప్రేతలు దేవుణ్ణి మహిమపరచాయా అంటాడు కదా దావిద్రాజ్ చేయలేదు కాబట్టి ఆయనని ప్రేమించే వాళ్ళు పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోనని యువకాండంలో ఉంటే దాన్ని పర్ఫెక్ట్ లెవెల్ కి తీసుకెళ్లి చూడండి లూకాసు వార్తలు మనం చూస్తాం లూకాసు వార్త పదవ అధ్యాయానికి వచ్చినప్పటికి దాన్ని ఎంత పర్ఫెక్ట్ లెవెల్ తీసుకెళ్ళినా చూడండి దేవుడు మనం ప్రభుత్వం జ్ఞాపకం చేస్తుండ్రు అడిషనల్ గా వృత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ ఈ వాక్యము సంపూర్తి అవుతుంది అంటే నేను అనేది అంటే ద్వితోదేశం లేదో ఇంకంప్లీట్ అని కాదు అక్కడ కూడా ప్రేమిస్తున్నారు ఈ స్వర్పలే దేవుని ప్రేమించాలని చూస్తాం మనం కానీ చివరి వరకు దాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకోలేకపోయినారు అందుకని మన ప్రభు ఏం చేస్తుండే లూకా సువార్తకు వచ్చినప్పుడు ఎరూపకంగా ఆ పర్ఫెక్షన్ ని తీసుకొని రావాలి ప్రేమలో పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో అధ్యాయము ఇరవై ఏడవ చూడండి అక్కడ ఏరూపకంగా ప్రేమించాలి దేవుణ్ణి ఇది ధర్మశాస్త్రోపదేశకుడు కదా ఆయన ఇరవై ఐదవ వర్షంలో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి పోత కూడా నిత్య జీవులకు వారసుడు ఊటకు నేనేమి చేయవాలని ఆయనను కాబట్టి సిన్సియర్ క్వశ్చన్ కాదు ఇది వెరీ మానిపులేటివ్ క్వశ్చన్ అన్నట్టు సిన్సియారిటీ లేదు యథార్థత లేదు కానీ ధర్మశాస్త్రోపదేశకుడు అంటే బైబుల్ టీచర్ ఒక బైబుల్ టీచరు యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు అంటే పుల్లింగ్ అన్నట్టు ఆయనను గుంజడానికి అందరు ముందు అవమానపరచడం ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు కదా నాకే అంత తెలుసు బైబుల్ జ్ఞానం అన్న అహంలో ఉన్నవాడు ఈయన పది ఇరవై ఐదో వర్షంలో ఆయన ధర్మశాస్త్రం ఏమీ భాయపడినది నీవేమి చదువుచున్నావు చూడండి అహాన్ని కొట్టే ప్రశ్న ఇది ధర్మశాస్త్రం ఏమి రాయబడినది నువ్వు ఏమి చదువుతున్నావు అని అతను అడగగా చూడండి అతను శ్రేయతమే ద్వితీయోపదేశానికి తీసుకెళ్తున్నాడు చూడండి అతడు నీ దేడున్న ప్రభువును నీ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను ఇంకొక డైమెన్షన్ యాడ్ అయింది ఫోర్త్ డైమెన్షన్ నీ పూర్ణ వివేకంతోను అక్కడ అడిషనల్ చూడండి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పర్ఫెక్షన్ వివేకం చాలా ఇంపార్టెంట్ మనకి ఎండు టైమ్స్ లో పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను ఇంకేముంది పూర్ణ వివేకంతోను కాబట్టి ఇది అడిషనల్ గా మనకి చూపిస్తుందంటే ఎంత సంపూర్ణంగా మనం ప్రేమించాలా అంటే పూర్ణ శక్తితోనూ ఉన్నప్పుడు సరే మనం శక్తి అన్నప్పుడు అది శారీరకమైంది బలానికి సంబంధించింది చేతికి పనులకు సంబంధించింది ప్రాణీ ప్రయాణానికి సంబంధించింది బట్ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయనను ప్రేమించగలవా నీ మనసు నీ తలంపులో ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు మనసులో దూరుతా ఉంటాడు టీ అన్ని మనసు దూరి డిస్టర్బ్ చేస్తా ఉంటాయి నేను మనసుని పరిపరి విధాలుగా మొనిస్తూ ఉంటాది డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటాయి ప్రభు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఇవ్వకుండా అవిశ్వాసం తీసుకొస్తా ఉంటాయి అపనమ్మకాలు తీసుకొస్తా ఉంటాయి డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్ని రకరకాల డిమండ్స్ ఉంటాయి ఎఫ్ఎస్ లో రాష్ట్ర పత్రికలు చూస్తాం ఆ డిమండ్స్ ని అవి అన్ని మనుషులకి దూరి నిన్ను డిస్టర్బ్ చేసి అందుకే క్రీస్తు కలిగిన మనసును ధరించుకున్నట్టు క్రీస్తు కలిగిన మనసు మనకు వస్తే మన మనసు డిసైఫర్ అయిపోతుంది అప్పుడు దుష్టుడు ఆ మనసులో దూరం ఎందుకంటే అది వేసి మనసు కాబట్టి అందుకే నేను ప్రార్థన చేసినప్పు నా మనసు తీసే ప్రభావా అది చాలా డిస్టర్బింగ్ ఉంది నాకు అలా జడ అలా సెట్ అయ్యే కను చూసినా డిస్టర్బెన్సెస్ టెన్షన్స్ తన ఉంది అది తీసే ప్రభావ నాకు నీ మనసు అనుకరించి అని ప్రార్థన చేసినప్పుడు కంప్లీట్ పీస్ఫుల్ అయిపోతుంది అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది ఆ మనసులో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేసుకుంటా ప్రేయర్ లేకపోతే ఏమవుతుందంటే పొద్దున్న లేచి పాడొస్తాడు పాల్స్తాడు న్యూస్ పేపర్ చరిచిపోతుంటాడు డాగ్స్ అరుస్తా ఉంటాయి నువ్వు అన్ని సర్దురుకోవాలా చెట్లకు నీళ్లు పోయాలా ఎంతో డిస్టర్బింగ్ ఉంటుంది ఆ డిస్టర్బడ్ తర్వాత బయట ప్రార్థనలు కూర్చుంటే ఎట్లుంటది చాలా డిస్టర్బింగ్ ఉంటది కదా అందుకే మన మైండ్ ని కంట్రోల్ లో తీసుకోవాలంటే ఆయనకు సమర్పించాలా ప్రభా నా మనసుని తీసేస్తే నీ మనసు నాకు ఈ ప్రభా నేను ప్రార్థనలో కూర్చాలా అంతే మనీ నీ మైండ్ ని సెట్ చేసుకుని ప్రార్థన కూర్చున్నప్పుడు యూ విల్ ఎంజాయ్ దట్ పీస్ఫుల్ గా You can feel His presence on it. Day, he has a son who enjoys, so he has a bulun creator as aкра to engage his presence. So he has a transition to a universe. He has a relationship. He makes a conversation. Maybe where God gives a choice for people in a few years before lockdown? Everyone sells themselves. There are very many individuals who cost too much. ఆ ఫ్లైట్ అది తప్పింది అది మన ల్యాండింగ్ టైం లో క్రాష్ అయ్యి ఇన్స్టెంట్ గా ఇద్దరు చనిపోయి ఆయన ఆయన ఒకరోజు వాక్యం చెప్తుంటే నేను విన్నాను ఆయన ప్రేయర్ కి చెప్తున్నాడు నేను నా ఇన్ని సమస్యల్లో నేను ప్రేయర్ కి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ నేను ఎప్పుడు కనుక్కోలేదు ఆయన చనిపోకముందు చెప్తున్నాడు ప్రేయర్ అంటే ఏందనేది డెఫినేషన్ మనం ప్రభు సన్నిధిలో గడపడం అట్లా రకరకాలుగా ప్రభుత్వం సంభాషించాలని రకరకాలుగా డెఫినేషన్స్ ఉంటాయి కానీ ఆయన చెప్పిన డెఫినేషన్ నేను ఎప్పుడు వినలే చిన్నప్పటి నుంచి ఆయన ఏమంటాడంటే ప్రేయర్ అనంటే హెవెన్ కి పర్మిషన్ ఇవ్వడం ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఏది కూడా తన్నంతటా తాను చేయలేడంట వితౌట్ అవర్ నాలెడ్జ్ వితౌట్ అవర్ అప్రూవల్ ఎందుకు అంటే ఆయన ఆదామా వాళ్ళకి ఇచ్చేసింది మొత్తం అధికారం అందుకే మోసే విషయంలో కూడా మనం చూస్తాము మోసే ఆ ఎర్ర సముద్రము మీద తన చేయి చాపినప్పుడు ఆ కర్రను తీసుకొని అది పాయలు గాలేదు అదర్వైజ్ దేవుడు ముందే పాయలు చేసేవాడు కదా ఎందుకు వెయిట్ చేస్తుండే మోసకి అప్పగించిండు అప్పని అథారిటీ అయితే అథారిటీ మనకిచ్చిండు పవర్ ప్రభు దగ్గర ఉంటుంది ఈ రెండు కలిస్తేనే అద్భుతాలు జరుగుతాయి మన సేవ జీవితంలో అది నేను నేర్చుకున్న ఆయన ఆయన చెప్పిన డెఫినేషన్ ద్వారా నువ్వు ప్రేయర్ చేస్తే నువ్వు నీ అథారిటీని కూడా ఆయనకు అప్పజెపిస్తున్నావు ఎస్ లాడ్ ఐఎమ్ గివింగ్ అవే టు యూ లేకుంటే సైతాను ఏం చేస్తారంటే నువ్వు మనిషికి ఇచ్చి నువ్వు ఎట్లా తిరిగి వాడుకుంటున్నావు అంటాడు వాడు ఎప్పుడు దివారాత్రులు నువ్వు నీరాలు మోపుతా అంటాడు అయితే ప్రార్థన కి అథారిటీ రిలీజ్ చేయడం మనకి ఇచ్చిన అథారిటీని ఆయన గొప్ప ఎందుకంటే ఆయన ఆగేని ఆయన ఉల్లంఘించాడు మన ప్రభు ఆయనకి ఎంత హక్కున్న సృష్టి మీద ఆయన ఈ లోకంలోకి వచ్చి కార్యం చేయాలంటే మన ఆమోదు అవసరం అయితే మనం ఎట్ల ఇస్తాం ఆమోదు అంటే ప్రార్థన ద్వారా అనే విషయం ఆయన నాకు బయలుపరిచింది ఆ రోజు నేను ఇప్పుడు మోకాల నుండి ప్రార్థన చేసినప్పుడు లాడ్ ఐఎమ్ గివింగ్ అప్ మై అథారిటీ టు యూ యూ హ్యావ్ గివెన్ మీ వన్స్ అప్ ఆన్ ఏ టైం నేను అది ఒప్పిస్తున్నా నువ్వు కార్యం చేయడం అంటే అప్పుడు ఆయన ఆయన పవరు మనకిచ్చిన ఆయన అథారిటీ రెండు కలిసినప్పుడు పవర్ అండ్ అథారిటీ కలిగితేనే డెసిషన్ ఏర్పడుతుంది అన్నట్టు ప్రాక్టీస్ ఏర్పడుతుంది అన్నట్టు అద్భుతం జరుగుతున్నట్టు మిస్ట్రీస్ దేవుళ్ళ జీవిత మన జీవన విధానంలో కాబట్టి ఇక్కడ కంక్లూడింగ్ నేను ఇప్పుడు పూర్ణ హృదయంతోను నిండు మనసులో సేవించడం నేర్చుకోవాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది మేనికులేషన్స్ ఉంటుంది అక్కడ తర్వాత పూర్ణ వివేకంతో ఉన్నప్పుడు ఇది బహు ప్రాముఖ్యమైనది ఎండ్ టైమ్స్ లో ప్రతి ఆత్మను వివేచించమని చెప్పింది దేవుడు అది మన బాధ్యత మోసుకోకుండా ముఖ్యంగా సేవ జీవితంలో ఇవన్నీ మనం జడ్జి చేయము కానీ దేవుడు తన బిడ్డలకి బయలుపరుస్తాడు బయలుపరచకుండా ఏమీ చేయడనేసి ఆ చేస్తాం మనం తప్పక బయల్పరుస్తాడు మనకి ఇది ఎటువంటి ఆత్మ దాన్ని వివేక్షించాలా ఏ రూపంగా బయలుపరుస్తాడంటే దానికి ఆ లిమిటేషన్స్ లేవు నేను ఎన్నో చూసినా ఈ కలిగిన సేవకుల జీవితాలలో పుట్టు పూర్వ తలాలను చెప్పేస్తా ఉంటారు వాళ్ళు చూస్తేనే ఇది మా ఫాదర్ కు గిఫ్ట్ నేను గమనించాను చనిపోకముందు ఆయన ఎవరైనా ప్రార్థన చేయడానికి వాళ్ళని ప్రార్థన చేసి టకటాకటాక చెప్పేసేట మీ ఫ్యామిలీ ఇట్లా ఉంది మీ వైఫ్ ఇట్లా మీ భర్త ఇట్లా మీ కుటుంబాలు ఇట్లా ఉంది అన్ని అట్లా చెప్పతే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతుంది ఈ తెటెలిసిన కనిషి అది ఒక గిఫ్ట్ అది బట్ దేవుణ్ణి అట్లా ప్రేమించే వాళ్ళకి అటువంటి గిఫ్ట్ ఇస్తారన్న విషయాన్ని నేను అక్కడ గ్రహించగలుగుతున్నా వివేచం కాబట్టి అన్ని విషయాలలో ప్రభుని ఎరిగి అంటే పూర్ణ వివేకంతోనంటే క్రీస్తు ఇప్పుడు మనం కొలసి రాష్ట్రపదలు చూస్తాం ప్రభు జ్ఞానం వరదలుట దేవుని చిత్తం కాబట్టి యేసు ప్రభు సంబంధించిన విషయాలు అన్నీ నువ్వు నేర్చుకోకపోతే నీకు పూర్ణమైన వివేకం లేదన్నట్టు ఆయన దైవత్వాన్ని ఏ రీతిగా బాగా అర్థం చేసుకోగలవు పాత నిబంధన కాలంలో ఆయన దైవత్వం ఎక్కడుంటే గ్రహించగల ముఖ్యంగా ప్రాణ ఆయన ఎన్నో పర్యాలు కనిపిస్తూ ఉంటాడు ఎన్నో రూపకాల కనిపిస్తుంటాడు డిఫరెంట్ డిఫరెంట్ అపియరెన్సెస్ ఉంటాయి ఆయన ఆయనని అర్థం చేసుకోని మనం ఆయనని శృతించాలా సేవించాలా అనేది ఇక్కడ ఉంటే జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత మిక్కిలు అల్పులైనవి నా మీ సహోదరులకు నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు అది పూర్ణమైన వివేకం కాదా ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్న వారు నేను మనం ఆదరించినప్పుడు ప్రభుని ఆదరించినట్లు అని అది వివేకం కాదా కాబట్టి అన్ని మనం నేర్చుకొని ఆయనని ప్రేమించగలిగితే ఆ చివరికి ఒక్క క్లోజ్ చేస్తాను మాక్యం వాక్యం ఇవన్నీ నేను ఇవన్నీ చేస్తున్నాను అంటున్నాడు ఆయన నీకోటి కోతడు ఎవరస్తు అన్ని చేస్తున్నావు ఆయన నీకు ఒకటి కొద్దు సరే అది కొద్దు అయింది పాపం వాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు నన్ను వెంబడించమన్నాడు సంపూర్ణంగా వెంబరించలేకపోతున్నాడు చూడండి చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు వాకి వెళ్ళి కానీ వెంబడించలేని స్థితిలో ఉన్నాడు అయితే ఆయన పేతురితో ఇదే ప్రశ్నిస్తున్నాడు పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ఆయనకి పేతురు అంటే చాలా ఇష్టం కానీ పేతురు వ్యూహాన్ అంటే కూడా మరీ ఇష్టం వ్యూహాన్ని బహుగా ప్రేమించనుంది వాక్యం కానీ పేతురు అంటే మరి ఇష్టం ఎందుకంటే పేతురు నీ సైతాన్ని కోరుకున్నాడు కానీ ముమ్మారి నేను నీ గురించి ప్రార్థించడానికి చెప్తున్నాడు అందుకు పేతురు అంటే బహు ఇష్టమైనది అయితే అందుకు అడుతుంటే పేతరును ప్రేమిస్తున్నావా ఆయన ముందు అవును ప్రభాన్ని నిజంగా ప్రేమిస్తున్నాను రెండోసారి అడుగుతు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే అవును ప్రభా అని మూడోసారి ఉన్నప్పుడు కొంచెం చిదరించుకున్నాడు అయితే ప్రతిసారి ఆయన ఏం జ్ఞాపకం చేసిన అంటే నువ్వు నిజంగా ప్రేమిస్తే నా గొడవలం అది సింపుల్ ఎక్స్ప్రెషన్ ఉన్నట్టు దేవుణ్ణి ప్రేమించేవారు గొర్రెలను కాసేవారు మన సేవలో ప్రతి ఒక్కరికి గొర్రెలిస్తాడు దేవుడు నాకు తెలిసే వ్యక్తిగతంగా మన జీవితంలో ఒక్కొక్కరికి ఫాలోవర్స్ ఉంటారు అంటే మనం శిష్యులను చేయాలని చెప్తాను సర్వలోకం కలిసి సమస్త జన్లను శిష్యులు శిష్యులుగా చేయమని చెప్పిండు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇస్తాడు దేవుడు మనం ఐడెంటిఫై చేసుకోవాలి నీకు ఎంత మంది వారిని నువ్వు సంపూర్ణంగా మేపగలవా వారికి సమస్ ప్రతి వారికి ఏదవసరమో అవన్నీ నువ్వు ఇవ్వగలవా అది మనకు అనుగ్రహించబడ్డ సేవ కాబట్టి దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళు ఆయన గొర్రెలంస్తారన్న విషయము నా నాకు అది అర్థమైపోయింది అందుకు బియాండ్ నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జ్ఞాపకం చేసిన ఒక స్త్రీ రక్తస్రావం రావగలే స్త్రీ పురుషుల మధ్యకి రావడానికి వీళ్ళదు కండిషన్ అది రాళ్లతో కొట్టి చంపేస్తా ఐ మీన్ అని అన్నిటిని ఛాలెంజ్ చేసి అన్నిటిని వ్యతిరేకించి ఆయమే ఆ గుంపులో దోగాడుకుంటూ వచ్చింది పురుషుణ్ణి పట్టుకుంది ఆయన చెంగుని ముట్టుకుంటే స్వస్థత ఉంటా అనుకునేది చెంగు అంటే తల్లి కదా బట్ట ప్రార్థన బట్ట ఆయన చెంగుని ముట్టుకుంది స్వస్థతగా ఉందింది ఆయన అంటే నేను విషయం అర్థం చేసుకుని ఏంటంటే ఆయన ప్రేమించాలంటే ఈ కండిషన్స్ అవసరం లేదు చర్చ్ సిస్టమ్స్ అవసరం లేదు చర్చ్ ప్రొసీజర్స్ అవసరం లేదు వాళ్ళన్ని బారాలు పెడతా ఉంటారు వాళ్ళు మొయ్యారు గాని మన మీద బారాలు మోపుతా ఉంటారు కానీ ప్రభుని ప్రేమించే వారికి ఏ బౌండ్స్ ఉండవు అది నేను అర్థం చేసుకున్నాను షైనెస్ ఉండొద్దు ఫియర్ ఉండొద్దు వాటి బ్రేక్ చేసుకుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి ప్రవ్వ నేను ప్రేమించడం నేర్పు ప్రవ్వా ఎట్లా నేను ప్రేమిస్తున్నాను ప్రభావ ఐ లవ్ యూ అంటే సరిపోదు అంటాడు ఏంది ప్రేమ ఎక్స్ప్రెషన్ ఎట్ల ప్రెషన్ చేయాలా శిష్యులను పోషించడం నేర్చుకోవాలి గొర్రెలను పోషించడం నేర్చుకోవాలా రకరకాల గొర్రెలు ఉంటాయి బలహీనంగా ఉంటాయి బలంగా ఉంటాయి అన్ని తెలుసు అనుకుంటాయి ఏం తెలని అనుకుంటాయి గుంటే ఈ గుంటి అన్ని రకాల గొర్రెలు ఉంటాయి అన్నిటిని భరించాలా అన్నింటినీ సహించాలా ఒక్కటే అర్థం చేసుకుంటారు మన ప్రభు పన్నెండు మంది పర్సనాలిటీస్ ని అర్థం చేసుకోవడాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ పన్నెండు మందిలో ఒక్కొక్కరు టైప్ ఎప్పుడు ఇన్ని సేవలు చూస్తున్నాను ఒక్కొక్కరు టైప్ ఉంటారు అందరినీ సహించాలా అందరినీ భరించాలా అందరికీ ఆ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలా ఒక బ్రదర్ ఉంటాడు చాలా చాలు ఉంటాడు కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాను ఇంకో బ్రదర్ ఉంటాడు అన్నజూమింగ్ ఉంటాడు అసలు ఏమి ఎక్స్ప్రెస్ చేయడు బయటికి సైలెంట్ గా ఉంటాడు ఆ బ్రదర్ కి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ నేను ఇవ్వాలా కాబట్టి ఇది మనకు అవసరం సేవా జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రతి ఆత్మని వివేచించాలా వారి అక్కర్లు కొరతలు మనం కొనసాగాల ఇది బహు కష్టమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం మనుషులకు అసాధ్యమే ప్రేమించడం గొర్రెంగా ఏమన్నాడు అంటేనే గొర్రెలు టి గొర్రం కాసే సేవ జీవన విధానం ప్రభు మనకు అనుగ్రహించినట్టు దాన్ని మనం కొనసాగించుకుందాం రాబోదినాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాలు అనుగ్రహిస్తే ఉన్నాడు తెలుసు ఆ గొర్రెలం కాసే జ్ఞానం మనం కూడా ఆ రక్తస్రావ బ్రోగుల స్త్రీ ఎట్లయితే ఛాలెంజ్ చేసిందో ఆల్ ట్రెడిషన్స్ ని ట్రెడిషన్స్ ఆఫ్ మెన్ అంటాం కదా బైబుల్లో ఆ ఆచారబద్ధమైన జీవితాలను పారంపర్య ఆచారాలు అంటారు వాటి అన్నిటినీ చాలెంజ్ మనం కాంప్రమైజ్ కావద్దు నేను నాకు బాగా ఒక ఎల్చర్ చెల్డర్ ఆ నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతే నీకు పెళ్ళని ఇవ్వమా నీకు ఇక్కడ సమాధి తోటల స్థలం ఇవ్వమన్నారు నేను ఏమి ఆర్గ్యూ చేయలేదు తెలుసు నాకు వృత్తులు తమ వృత్తులను వాయి వెతుకుంటే నాకు తెలుసు మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినాము ఎక్కడ చాకబోతున్నామో ఎవరికి తెలుసు ఏ ఊర్లు ఉంటామో ఏ కాలంలో ఏ స్థలంలో ఉంటామో ఈ దేశంలో ఉంటామో ఇంకేదో దేశంలో ఉంటామో ఎవరికి తెలుసు అట్లా భయపెట్టేసి ఆ పోనీయకుండా సరే ఇప్పటికి కూడా మనం అనేది ఏంటంటే జడ్జిమెంట్ ఎవరిని చేస్తలేము ప్రతి ట్రెడిషన్స్ ఆఫ్ మెన్ ని మనము ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలా ప్రేమతో దాన్ని ఏదో ఆరోగెంట్ ఛాలెంజ్ చేయడం కాదు కానీ ప్రేమతోనే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకోని వాళ్ళని కూడా మనం ఏం జడ్జిమెంట్ చేయము దావేదరాజు నుంచి నేర్చుకోవాలి ఆయన ఎవరిని జడ్జి చేయలే కాబట్టి ప్రేమ పూర్వకంగా మనం ముందుగా వెళ్ళిపోలా అన్నిటిని సహించాలా అన్నిటి తలల కవితలు రాష్ట్ర పత్రికలు మొదటి పత్రికలు ప్రేమ ఎటువంటిది ఆ శ్రేష్టమైంది డంబం గా ప్రవర్తించదు అమర్యాదగా ప్రవర్తించదు స్వప్రయోజనకు వాడుకునదు త్వరగా కోపపడదు అన్నిటికీ తలను అన్నిటినీ సహించను ఎంత బాగా ప్రేమకి నిదర్శనం ప్రేమ యొక్క డెఫినేషన్ అటువంటి ప్రేమ ప్రభు మనకు అనుగ్రహించిండు మనం స్వీకరించినాం దాన్ని ఇప్పుడు కొనసాగించుకుందాం పరిశుద్ధుల తండ్రి వదనాలనైనా ఈ ప్రేమ సిద్ధాంతం ప్రభు గొప్ప సిద్ధాంతం మీదనైనా అవును ప్రవా ఈ లోకంలో ఏ పుస్తకం ఎక్స్ప్రెస్ చేయలేదు పర్వా అన్ని మోసకరమైన ప్రేమలు ప్రవా కాలిక్యులేటివ్ ప్రేమలు ప్రవా ఇది అన్కండీషనల్ లవ్ ప్రభావం ప్రేమించారు మీరు మమ్మల్ని మీ సొంతగా మీరు ఎంత వదనాలు ప్రవా మేము మిమ్మల్ని ఆ రీతిగా ప్రేమించాలంటే మీ గొర్రలం కాయాల ప్రభా గురలం కాయకుండా ఎవ్వరు ప్రేమించలేరు మిమ్మల్ని హండ్రెడ్ మీరు అది మొక రుజుపరచిన క్రైస్తవ జీవితంలో ఎందుకు ప్రేమ లేదంటే ఇదే కారణం గొర్రెం కాయలేరు కాబట్టి ప్రభా ఈ నేర్చుకునే సత్యాన్ని అనేకలకు చూపించే బిడ్డలుగా మనం తయారు చేయమని ఈ సాయంత్రం చాలా ప్రభా ముఖ్యంగా విజయబాబు కుటుంబీకుల గురించి మేము ప్రార్థిస్తున్నాం వారికి ఆదరణ అనుకరించండి సమాధానం అనుకరించండి ప్రభావ వీటికి జవాబులు లేవు ప్రభా కానీ ప్రభా మీరు ఇస్తారు మాకు జవాబు మాకు తెలుసు మీ జవాబు బయలుదేరినప్పుడు మాకు ఆదరణ వస్తుంది ప్రభా వెలుగు అది సమాధానం అనుకరిస్తుంది ప్రభా అటువంటి సమాధానాలు మనందరినీ నడిపించమని ఏ శ్రీ క్రీస్తు నా తండ్రి ఆమె ఎవరన్నా ఒక్కళ్ళు ప్రార్థన చెయ్యండి అంటే